శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామిభవత్ అధశోర్ధ్వం ప్రసృత శాఖ విసర్గొం విడదిశ్చ విసర్గు కలిపితే విసర్గ సంధిలో పోతుంది గుణప్రవృద్ధ విషయ ప్రవాలా మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే ఈ సంసార వృక్షాన్ని మనం పరిశీలించాలి దాన్ని అర్థం చేసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి సంసార వృక్షాన్ని మొత్తం సంసార వృక్షాన్ని అంతా కూడా అంతే తప్ప సంసారంలో ఉండే సుఖ దుఃఖాల ప్రవాహంలో పడి కొట్టుకుపోయిట్లా ఉండకూడదు సంసారంలో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ సందర్భంలో మనం చేయాల్సిన కర్తవ్యాలు ఉంటాయి ఆ కర్తవ్యాలని చేస్తారు అవి అలాగా సాక్షిభావంతో ఉండి కర్తవ్యాలని చేస్తారు ఇప్పుడు నిద్రలేస్తూనే ఏం చేస్తారు దంతధారణం చేస్తారు దానికోసం పెద్ద కర్తృత్వాలు ఇవే అక్కర్లా నిద్రలేస్తూనే అదే జరుగుతుంది అలాగే స్నానాధికం చేస్తారు అలాగే ఇతర కర్మలు కూడా ఏ కర్మలు చేయటం సందర్భమో ఆ కర్మల్ని చేస్తూ ఉంటారు అది చేస్తూనే ఈ సంసారం వృక్షమును పరిశీలిస్తూ ఉండాలి ఇది ఒక వృక్షము ఇది దీని స్వరూప స్వభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి సో ఆ విధమైన విచారం సంసార వృక్ష పరిశీలనము రెండు శ్లోకాల్లో సంసార వృక్షాన్ని బాగా వర్ణించారు రూపకంతో మూడో శ్లోకంలో ఈ సంసార వృక్షము యొక్క దోషాన్ని అంటే అది సత్యం కాదు అది అది మిథ్య ఆ చెప్పి నాలుగో శ్లోకంలో ఆ సంసార వృక్షము యొక్క బంధం నుంచి ఎలా బయటపడాలో మూడో శ్లోకంలోనే రెండో భాగంలో చెప్పబోతున్నారు కాబట్టి సంసార వృక్షాన్ని ఇది సంసారము ఇదొక వృక్షము ఇది సత్య దాన్ని తెలుసుకోవాలి బాగా తెలుసుకుంటే దాని నుంచి బయటపడతారు అది అది విచారం సో దీనికి తల్లివేరు ఉంటుంది అది పరమాత్మయే తల్లివేరు కానీ ఇంకా చిన్న చిన్న వేర్లు కూడా ఉంటాయి అధశ్చ మూలాన్యను సంతతని ఈ వేరేళ్ళు ఈ పిల్ల వ్రేళ్ళు అంటారు తెలుగులో ఇవి ఇంగ్లీష్లో అయితే ఎువెంట్ రూప్స్ అని ఎలా ఉంటారు ఇవి కర్మానుబంధీని ఈ ఈ పిల్లవరేళ్ళు ఉన్నాయే ఇవి కర్మకు దారితీసే వివిధ కర్మలకు దారితీసే వాసనలు రాగద్వేషాలులు ఈ సంసార వృక్షము ఇవి కేవలము మనుష్యలోకే లోకము అంటే జన్మ మనుష్య జన్మకు సంబంధించి ఈ సంసార వృక్షముల గురించి మనం వర్ణిస్తూ ఉన్నాము మిగతా ప్రాణుల యొక్క ప్రసక్తి కాదు ఇక్కడ ఎందుకంటే మానుషేషు మహారాజా ధర్మాధర్మం ప్రవర్త అని ఒక చోట అంటారు ఓ మహారాజా అంటే ఏదో ధర్మరాజు చోట ఎవరో చెప్తున్నారనమాట మహాభారతంలో ధర్మము అధర్మము అన్నవి మనుషులలోనే ఉంటాయి అటు దేవతలకి ధర్మాధర్మాలు ఉన్నాయి లేదో మీరు చూసారా పెట్టారా అది ఎలా ఉంచండి ఏవో కథలు అది కాకుండా పశుపక్ష్యాదులకి ధర్మాధర్మాలు ఉండవు కుక్క కరిస్తే పాపం ఉండదు కుక్క మీకు రక్షణను కలిగిస్తే పుణ్యం కూడా కుక్కకు ఉండదు అలా ఏ ఉండదు పాపపుణ్యాలు పశువులకు ఉండవు పాపపుణ్యాలు ఉండవు మనుష్యులకే ఉంటాయి కాబట్టి మనుష్యలు ఒకే దీన్ని భాష్యం చూస్తూ ఉన్నాము యథాకర్మ యథాస్తం జ్ఞానకర్మ ఫధాని తస్ వృక్ష శాఖ ఇవ శాఖ ప్రసృతా ప్రగతా ఈ పిల్ల అధృష్టోర్ధ్వం ప్రసృతస్తాఖా అంటే ఈ లోకములు ఊర్ధ్వలోకములు మధ్యమలోకములు క్రిందిలోకములు ఇవన్నీ కూడా కొమ్మల వలె ఆ సంసార వృక్షమునకు కొమ్మలు అవి విస్తరించి ఉన్నది మన దేహం కూడా చూసుకోవచ్చు యథా బ్రహ్మాండే తథా పిండాండే ఈ దేహంలో కూడా సత్వగుణము రజోగుణము తమోగుణము మూడు ఉంటాయి సో బుద్ధి హృదయము ఇదంతా సత్వగుణం చేతులు కాళ్ళు వర్క్ వర్క్ అదంతా రజోగుణం ఫిజికల్ బాడీ దాని వెయిట్ మాస్ అది తమో గుణం మూడు కదా కాబట్టి మూడు మూడు కొమ్మల్లాగా మూడు కొమ్మలు ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు మూడు లోకాలు ఉన్నాయి ఇక్కడ అలాగే బ్రహ్మాండంలో కూడా దేవలోకము మనుష్య లోకము పశుపక్ష్యాది లోకము లోకము అంటే జన్మలు ఇవన్నీ కూడా కొమ్మల వలె విస్తరించి ఉన్నాయి నిజంగా కొమ్మలు శాఖాహ అంటే శాఖాహ ఇవ శాఖాహ కొమ్మల కొమ్మలు వంటి కొమ్మలు నిజంగానే కొమ్మలు కాదు మాట చాలాసార్లు చెప్పారు నిజంగానే ఓ చెట్టు ఉందని ఆ చెట్టు ఎవరిలో మహాత్ములు చూసొచ్చారు మనకెవరికి కనపడదని ఇలా మొదలు పెట్టకూడదు దాని చుట్టూ మళ్ళీ కూర్చుంటే అసలు ఇప్పటికే పురాణాలు ఎక్కువైపోయి ట్రబుల్లో పడిపోయాం మళ్ళీ ఈ చెట్టు చెప్పి కథలు కూడా అల్లేశారనుకోండి నేను ఒక పురాణం చెప్పమంటారా నేను ఒకసారి హృషికేశ్ వెళ్ళాను హృషికేశ్ వెళ్ళినప్పుడు ఆ పైకి వెళ్ళాలని అనిపిస్తే స్వామీజీతో చెప్పి ఒక కారు సంపాదించి పైకు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే కారు డ్రైవర్ నడిపిస్తున్నాడు వెళ్ళిపోతుంటే సడన్గా నాకు ఒక వింత చెట్టు ఒకటి కనపడింది అగో ఇది పురాణం అంటేనే ఉంటుంది చాలా ఇంకా చెప్పను ఆ చెట్టు భగవద్గీతలో చెప్పిన చెట్టే అది నాకు కనపడింది మీకు ఎవరికే కనపడలేదు అంటే అది పురాణం వైఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ ఆల్ దాట్ ఇక్కడ చెట్టు అంటూ ఏమీ లేదు చెట్టు వంటి చెట్టు కొమ్మలు వంటి కొమ్మలు అంతా రూపకము సో శాఖ ఇవ శాఖ ప్రసృతా ప్రగతా అవి వ్యాపించి ఉన్నది తర్వాత గుణప్రవృద్ధా గుణైస్తత్వరజస్తమోభి ప్రవృద్ధా స్థూలీకృతా ఈ చెట్లు ఈ కొమ్మలు బాగా బలిస్తున్నాయి వాటికి ఆ బలుపు ఎక్కడి నుంచి వచ్చింది గుణముల నుండి వచ్చింది గుణాలు బాగా బలం చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఒక ఇలాగంటే విద్యాస్థానం ఉందనుకోండి ఇక్కడ చదువుకుంటున్నాం కదా మనం అధ్యయనం చేస్తున్నాం కదా దీనికి మంచి బలం వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి వ్యక్తులు అనేక మంది అక్కడ సమావేశమైతే అది దానికి బలం చూడండి ఆ బయట మార్కెట్లోకి వెళ్తే అక్కడ అనేక పనులు జరిగిపోతూ ఉంటాయి అక్కడ ఏదైనా మాళ్ళు ఉందనుకోండి మాల్లోకి వెళ్ళేటనుకోండి ఓ ఎకానమీ రికేట్ అయిపోతూ ఉంటుంది చాలామంది వ్యక్తులు వస్తూ ఉంటారు వ్యాపారాలు అయిపోతూ ఉంటాయి జనులు తమకు కావలసిన భోగ్య వస్తువులను కొనుక్కొని పట్టుకుపోతూ ఉంటారు అక్కడ వ్యాపారాలు పెట్టేసి డబ్బులు సంపాదించేస్తూ ఉంటారు ఇదంతా నడిచిపోతూ ఉంటుంది చాలా బలంగా ఉంటుంది పెద్ద బలం మాల్లో ఇక్కడ ఖాళీ లేకుండా జనంతో నిండి ఉంటుంది అది అది ఏ గుణం అది ఏ లోకం అది అది రజోగుణము ఆ బలిమంతా కూడా రజోగుణం నుంచి వచ్చింది తర్వాత తమో గుణం మీరు ఏదైనా క్లబ్బు అలాంటిది పెట్టి అక్కడ తమో గుణం యొక్క బలం బాగా సాగిపోతూ ఉంటుంది అలాగే ఉంటాయి కాబట్టి ఈ గుణములే ఆ శాఖలకు ఆ కొమ్మలకు బలమును ఇస్తున్నది గుణప్రవృద్ధా సత్వ్రజిస్తున్న గుణముల చేత ఈ లోకములు చాలా దట్టంగా తయారయ్యాయి స్థూలీకృత చాలా బలంగా తయారైనవి ఈ గుణములు ఈ కొమ్మలకు ఉపాదానములు కూడా ఉపాదానభూతై అంటే ఉపాదానభూతై గుణై కనక్కి తెచ్చుకోవాలల్లా ఈ కొమ్మలకి ఉపాదానమే ఆ గుణము ఏమంటే దీనికి ఉపాదానం ఏంటండి ఈ కోపడీ రోజు కోపడా రోజు దీనికి ఉపాదానం ఏంటి జ్ఞానం దీనికి ఉపాదానం జ్ఞానం భోజనం ఓకే దీనికి ఉపాదానం జ్ఞానం సత్వగుణం కదా దీనికి ఉపాదానం ఏంటి భోజనం తమో గుణం చేతులకి కాళ్ళకి ఉపాదానం ఏంటి శక్తి రజోగుణం అలాగే లోకాలకు కూడా విద్యాస్థానానికి ఉపాదానం ఏమిటి సత్వగుణం దీనికి ఉపాదానం సత్వగుణం మార్కెట్ ప్లేస్కి ఉపాదానం రజోగుణం క్లబ్బులు మొదలైన భోగస్థానాలకు ఉపాదానము తమో అది వాటి పెట్టుబడి ఉపాదానం అంటే పెట్టుబడి అదనమాట చపాతీకి ఆట ఎలాగో ఈ గుణములు ఈ సంసార వృక్షము యొక్క కొమ్మలకు అటువంటిది అటువంటి గుణముల చేత ఈ కొమ్మలు బాగా బలాన్ని పొంది ఉన్నవి ఇక చిగుళ్ళు విషయ ప్రవాళాహ విషయాశాదయ ప్రవాళ ఇవా ఈ శబ్దాదులు ఉన్నాయి శబ్దస్పర్శ రూపంస గంధములు వాటికి విషయములు అని పేరు అవి చిగుళ్ళు వంటివి చిగుళ్ళు అంటే చిగుళ్ళు వంటివి ప్రవాళాహ ఇవ అవి ఈ చిగుళ్ళని ఎందుకు అంటున్నారంటే చిగురు ఎక్కడి నుంచి వస్తుంది కొమ్మ నుంచి పుడుతుంది అలాగే ఈ విషయములు కూడా కొమ్మ నుంచి పుడుతున్నాయి ఏమిటా కొమ్మ అంటే చెప్తున్నారు దేహాది కర్మఫలేభ్య శాఖాభ్యంకురీభవంతి ఇవా అంతటా ఇవా అనే మాట ఉంటుంది సర్వత్రా ఇవా మాట ఉంటుంది అంటే ఇదంతా కూడా రూపకమే తప్ప వాస్తవంగా చెట్టు గురించి మనం మాట్లాడటం లేదు అని సో ఇప్పుడు ఈ కొమ్మలేమిటి ఆయా జన్మలే కొమ్మలు స్వర్గలోకము అక్కడ జన్మ అది ఒక కొమ్మ ఆ సంసారం వృక్షాంతి మనుష్య లోకంలో జన్మ అది మధ్యలో ఉండే కొమ్మ పశుపక్ష్యాది జన్మ అది కిరణ ఉండే కొమ్మ కాబట్టి ఈ జన్మలు దేహాదులు దేవలోకంలో దేహము మనుష్యలోకంలో దేహము పశు పక్షి రూపంగా దేహము ఈ దేహము ఈ దేహంతో పాటుగా ఇంద్రియాలు మనస్సు అవన్నీ కూడా ఉంటాయి వాటి ద్వారా కర్మఫలము వ్యక్తమవుతూ ఉంటుంది ఈ దేహాదుల యొక్క మీడియం పెట్టుకుని ఈ కర్మఫలాలు వస్తూ ఉంటాయి కర్మఫలం ఎలా ఉంటుంది సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది ఏమంటే ఈ సుఖం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం నుంచైనా వస్తుంది రూపమైన రసమైన గంధమైన స్పర్శ అయినా ఈ ఐదింటి ద్వారా సుఖం వస్తుంది మరి మనస్సులో మనస్సులోనే వస్తుంది ఐదు మనస్సుని పుష్పం చేస్తాయి ఐదెంటి ద్వారా మనస్సు ఫంక్షన్ చేస్తూ ఉంటుంది మీరు శబ్దాన్ని విని సంతోషి ఆనందపడ్డారనుకోండి సుఖం వచ్చినట్టే కదా సభలు చేస్తూ ఉంటారు ఈ సభలో ఏం చేస్తారంటే ఓ మనిషిని ఇక్కడ కూర్చోబెడతారు ఆయన చుట్టూ ఇంకో అరడదన మంది కూర్చొని ఆయన్ని పొగుడుతూ ఉంటారు మరి వాళ్ళు చేయాల్సిన పని అందుకోసమే వాళ్ళని ఇన్వైట్ చేసి సంభావన ఇచ్చి కూర్చోబెడతారు అక్కడ అక్కడికి వచ్చి మరి పోగడానికి పోతే మర్యాదగా ఉండదు కాబట్టి పోగొడుతారు ఆయన ఆ పొగడతలన్నీ మహా సంతోషపడుతూ ఉంటాడు కాబట్టి శబ్దము సుఖము ఇచ్చింది అవునండి ఇచ్చిందండి వీళ్ళలో ఒక వ్యక్తిని ఈయన్ని బాగా పొగడండి అని వీళ్ళు పురమాయిస్తే ఆర్గనైజర్స్ ఆయన పొగడ్డం మానేసి ఆయన ఈయన గురించి చెప్పడం మానేసి ఇంకేదో టాపిక్ చెప్పాడు చెప్తే చూడండి సభకు పిలిచి గద్దె మీద స్థానం ఇస్తే టాపిక్ వదిలిపెట్టి మరో టాపిక్ చెప్పుకుని వెళ్ళిపోయాడు అని ఈయన కష్టపెట్టి మనస్సు కష్టపెట్టుకుంటాడు శబ్దం నుంచి దుఃఖం వచ్చింది కాబట్టి ఇతనికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా శబ్దం నుంచే వచ్చింది ఆ శబ్దము ఇతరుల చేత ఉచ్చరింపబడి సుఖాన్ని ఇచ్చింది కాబట్టి ఇతను సుఖ ఇతరులు కారణము అని స్థూలంగా అనిపిస్తుంది కానీ ఇతరులు ఉంటే మీడియం ఇతరుల ద్వారా సుఖదుఖాలు వచ్చాయి ఆ సుఖదుఖములు కూడా ఇతను ఇంతకుముందు చేసుకున్న కర్మల యొక్క ఫలములే ఇతరుల ద్వారా వస్తాయి కర్మ ఫలాలు కూడా ఇతరుల ద్వారా వస్తాయి ఇప్పుడు తండ్రి కొడుక్కి తండ్రి అయ్యాడు ఏదో పుణ్యం ఉండబట్టి కొడుక్కి తండ్రి ఆ పుణ్యం ఎక్కడ ఎలా ఎలా ప్ర ఫలిస్తుంది అది ద్వారా ఫలిస్తుంది ఆ కొడుకు బాగా చదువుకున్నాడు అనుకోండి వాటి ద్వారా వీడు సుఖాన్ని పొందుతాడు కనుక సుఖం వచ్చినా ఇతరుల ద్వారా శబ్దాదుల ద్వారా వస్తుంది దుఃఖం వచ్చినా అంతే ఇతరుల ద్వారా వచ్చింది కానీ ఇతరులు వాటికి కర్తలు కాదు ఇతరులకు బాధ్యత లేదు బాధ్యత మనదే మన పుణ్యపాపాలే మనకి సుఖదుఖాల రూపంగా ఈ సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి ఆ సుఖదుఖాలకి హేతువులైన శబ్దాదులు విషయములు ఈ దేహం నుంచి ఆవిర్భవిస్తూ ఉంటాయి చెవి ద్వారా శబ్దము ముక్కు ద్వారా గంధము ఇత్యాది కాబట్టి ఈ విషయములే చిగుళ్ళ వంటివి నుండి వచ్చే చిగుళ్ళ అలా రూపకం చేసుకోవాలి రూపకంలో ఎగ్జాక్ట్గా అక్కడ చిగురు ఉండి దానికి సరిపడేవి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉండదు ఉదోపోయి అడ్జస్ట్ చేసుకోవాలి ముఖం చంద్రహ అన్నారనుకోండి అవును నేనేదో అనిస్తున్నానని మీరు అనుకోద్దు శాస్త్రంలో అలాగే అంటారు మీరు కొంచెం సంస్కృతం చదువుకుంటే మీకు తెలుస్తుంది ముఖం చంద్ర ముఖం చంద్ర అంటే రూపకం అంటే ముఖం సి ముఖం సిబ్బిరేకులా ఉన్నది అనే అర్థం దానికి కాదు అలా పెట్టకూడదు మరి ఎందుకు అలా అన్నారు అంటే చంద్రుణ్ణి చూడగానే ఆహ్లాదం కలుగుతుంది లేదంటే మాకు ఎప్పుడు కలగబితే మీకు కలగలేదు మీ ప్రారంభం దానికి మనం ఏం చేస్తాం కలిగి వరకు కలుగుతుంది కలిగే వాళ్ళకి కలుగుతుంది కవులకి కలుగుతుంది ఆ కవిత్వం ఒక్కొక్కసారి వాస్తవం ఉన్నవాడికి కలుగుతుంది చంద్రుణ్ణి చూడగానే ఆహ్లాదం కలగకపోతే వాడు అకౌంట్స్కి తప్ప దేనికి పనికిరాడు అని ఒక రూల్ ఒకటి ఉంది మాకు కలిగిందండి ఎందుకంటే ఈ తిట్లు అన్నీ పడ్డం కంటే మాకు కలిగిందంటే పోతుంది కదా మాకు కలిగింది ఓకే చంద్రుణ్ణి చూడగానే ఆహ్లాదం కలిగిందా నీవు ప్రేమించే ప్రియురాలని చూడగానే ఏం కలిగింది ఆహ్లాదంగా ఆ అది పోదుత అంతే అంతేగాని ఆ గుండ్రంగా ఉంటుంది ముఖం అని కాదు ముఖం గుండ్రంగా ఉండకపోవచ్చు కోలగా ఉండొచ్చు పైగా దట్ ఈస్ నాట్ ది పాయింట్ కాబట్టి ఎంతో కొంత పోలికి ఉంటుంది అదే చూసుకోవాలి ఇక్కడ కూడా అంతే శబ్దం ఇక్కడ ఇక్కడ శబ్దం పడింది పడి సుఖం కలిగింది అదే చిగురు శబ్దం పడి దుఃఖం కలిగింది అది ఇంకో రకం చిగురు చిగుళ్ళు ఈ కొమ్మలకి వచ్చిన చిగుళ్ళులాగా వాటిని పోల్చుకున్నారు తేన విషయ ప్రవాళాహ శాఖ ఈ విషయములు ఇలా అంకురిస్తూ ఉంటాయి కనుక ఈ కొమ్మలకి విషయప్రవాళాహ అని విశేషణం వచ్చింది అంటే విషయాహ ఏవ ప్రవాళాహ ఇవ యేషాంతే అని బహురీహిత మాసం చేసుకోవాలి అది కొమ్మలకి విశేషణం కాబట్టి శబ్దాది విషయములే చిగుళ్ళుగా కలిగి ఉన్న కొమ్మలు ఓకే ఇక ఈ సంసార వృక్షానికి తల్లివేరుతో పాటుగా పిల్లవ్రేళ్ళు కూడా ఉంటాయి అని అనుకున్నాం దాని గురించి భాష్యకారులు చెప్తున్నారు సంసార వృక్ష పరమ మూలం ఉపాదానం కారణం ఊర్వముక్తం ఊర్వం గడచిన శ్లోకంలో ఊర్ధ్వమూలం అన్న చోట ఈ సంసారం అనే చెట్టుకు తల్లి వే తల్లివేరు పరమ మూలం అంటే తల్లివేరు వేళ్ళన్నింటిలోకి గొప్ప వేరు అంటే తల్లివేరు తెలుగులో తల్లి సంస్కృతంలో పరమ ఇక్కడ తల్లి ఉంది కదా అని మదర్ అనకూడదు ఇప్పుడు తల్లివేరు అంటే మదర్ రూట్ అని అలాగే మొక్కస్తే మొక్క ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు మెయిన్ రూట్ అని ట్రాన్స్లేట్ చేస్తే సరిపడుతుంది ఒకప్పుడు ఇంగ్లీష్లో కోయిన్ సైడ్ అయ్యి బాగానే ఉండొచ్చు కానీ అన్ని సందర్భాల్లోనూ అలాగే కోయిన్ సైడ్ అవ్వటం కాబట్టి తల్లి వేరు అంటే పరమ అంటే మెయిన్ రూట్ అది ఎవరు పరమాత్మ ఇక్కడ మెయిన్ రూట్ అంటే ఇక్కడ దానికి ఉపాదానం ఉపాదానం చపాతీకి ఆట ఎలాగో సంసారానికి ఉపాదానము పరమాత్మ పరమాత్మ ఉండబట్టే ఈ సంసారము ప్రకటమైనది ఆభరణాలకి ఉపాదానం ఏమిటి కంగారం అలాగే ఈ సంసారము నాకు పరమాత్మ ఉపాదానము ఉపాదానము అంటే ముడి ముడి సరుకు ముడి సరుకు అంటారు చూసారా రా మెటీరియల్ ముడి సరుకు అది పరమాత్మ అని ఇంతకుముందు చెప్పడం అయింది ఇప్పుడు పిల్లవరేళ్ళు గురించి చెప్తున్నారు అథ ఇదాదీ కర్మఫల జనిత రాగద్వేషాది వాసనా మూలాని ఇవా ఇప్పుడు మూలములు అంటే పిల్లబ్రేళ్ళు మూలం అంటే తల్లి వేరు మూలాన్ని బహువచనం వేశారంటే అనేకం ఉంటాయి వ్రేళ్ళు అనేకం ఉన్నాయంటే అర్థం ఏంటి అవి తల్లి పిల్లబ్రేళ్ళు ముగురుగా ఉంటాయి వ్రేళ్ళన్నీ ఈ వ్రేళ్ళు నిజంగా అక్కడ వ్రేళ్ళు ఉన్నాయని కాదు వంటివి మూలాన్ని ఇవా ఏమిటో తెలుసున్నాయి అవి వాసనలే వ్రేళ్ళు ప్రతి వాడిలోనూ వాసనలు ఉంటాయి మీరు వేషం బాగా వేషాలు ఎలా వేసినా వాసనలు ఎక్కడికి పోతాయండి తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరా విలుదైన ఇప్పుడు తలని బోడి చేసి కూర్చున్నాడు అంటే అర్థం ఏంటి నాకు ఏ వాసనలు లేవండో అని ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా తిరుపతి వెళ్ళి తల బోడి చేసుకొని వచ్చాడు నాకు అహంకారము అలాగే దేహాభిమానము మొదలైన వాసనలు ఏమీ లేవు అని దాని అభిప్రాయం కానీ లోపల లోపల వీటి తలపులు ఎలా ఉన్నాయో తెలిసినా దేహాభిమానమే ప్రధానంగా ఉన్నాయి తర్వాత అహంకారం గట్టిగా ఉంది అంటే ఇప్పుడు ఏమైంది తల బోడైంది కానీ తలపు బోడి కాలేదు వాసనలు అలా ఉన్నాయి ఉంటాయి వాసనలలో ఉంటాయి ఒక చోట శ్రీకృష్ణుడు అంటాడు ఉపవాసం చేశారనుకోండి ఉపవాసం చేసినప్పుడు మీరు ఆహారాన్ని విడిచిపెట్టేస్తారు కానీ ఆహారం మీద ఉండేటువంటి ఆకర్షణ ఆ వాసన తిండి వాసన చూసారా వాసన అంటే ముక్కుతో వాసన కాదండి అది మనస్సు యొక్క సంస్కారం ఓకే ఆ తిండి దృష్టి చూసారా ఆ వాసన దాన్ని వాసన అంటారు అది పోతుందా ఏకాదశి ఉపవాసన చూస్తే అది పోతుందా అది దృఢంగా ఉంటుంది వాసన పాడు అంచేతనే ఏం చేస్తాం ఏకాదశి ఉపవాసం ఉంది ద్వాదశి నాడు భోజనానికి కావలసిన ఆర్గనైజేషన్ అంతా చెప్పుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తాం మొత్తానికి ఏకాదశి అయ్యింది అనిపిస్తాం అంచేతనే ద్వాదశి పారణం కూడా ఎప్పుడంటే తెల్ల వారేపడికి చేస్తే ఆ ఋషులు కూడా అలా పెట్టారు వాళ్ళకు కూడా కడుపు మంట కూడా సరే అలా పెట్టారు ఇంకా ఆదర్శం చేస్తే వీడికి నీరసం వస్తుంది తినేరా బాబు తినే ఇచ్చాను అల్లండి తెలకుండా తిట్టావు తీ ఇప్పుడు తినేసే నీళ్ళు తినలేదు కదా ఇప్పుడు తినేసే కాబట్టి నిన్న భోజనం రెండు వేల క్యాలరీలు అనుకోండి ముందు పొద్దున్న నిద్రలేసుకొని స్నానం చేసేసి ఒక రెండు వేల ఐదు వందల భోజనం చేసేయటం అక్కడికి సగం కవర్ అయిపోయింది ఏకాదశిలో విసు అయినది సగం కవర్ అయిపోయింది మిగిలిన సగం మధ్యాహ్నం భోజనం అప్పుడు లేకపోతే ఆఫ్టర్నూన్ తీసినప్పుడు కవర్ చేసేస్తే ఇంకా వీడి ఎప్పుడు బరువు ఎప్పుడు తగ్గాను ఒకప్పుడు ఏమవుతుందంటే ఏకాదశి నాడు మిస్ అయింది టూ థౌజండ్ అయితే రేపు ఏకాదశి రా కడుపు నుండి భోజనం అది ఉండదని దశమి రాత్రి కొంచెం ఎక్కువ తినేయటం ద్వాదశి నాడు పొద్దున్న మళ్ళీ గట్టిగా తినేయటం ఇంకేమైంది అక్కడికి ఇంకా రీ అడ్జస్ట్మెంట్ మిస్సింగ్ క్యాలరీస్ ఏమీ లేదు ఎందుకు ఇలా ఉంది పాపం అతనికి ఏకాదశి అంటే శ్రద్ధ ఉంది ఉపవాసం చేస్తున్నాడు చేస్తే ఈ విధమైన వ్యామోహంలో ఎందుకు పడి కొట్టుకుంటున్నట్టు వాసన నేను తప్పు పట్టట్లేదయ్యా తప్పు నేను విష విశ్లేషణ చేస్తున్నా ఆ తిండి మీద లోభము పోలేదు అది పోతుంది వాసన పోయే సందర్భం ఉంటుంది మీరు దాని మీద వర్కౌట్ చేస్తే వాసన పోతుంది కానీ మీరు ఏకాదశి నాడు ఉపవాసం చేయటానికి అలవాటు పడి వాసనని పోగొట్టుకునే ప్రయత్నం మీరేం చేయకపోతే ఆ వాసన అలాగే ఉంటుంది ఆ వాసన నుంచి చిగుళ్ళు పుడుతూ ఉంటాయి కర్మలు పుడుతూ ఉంటాయి తిండి వాసన ఉందనుకోండి కర్మలు పుడుతూ ఉంటాయి కర్మలు అంటే ఏమిటి ఖాళీగా ఉన్నప్పుడు ఏదో చక్కగా పిండి ఏదో నానపూసుకుని రుబ్బుకుని చక్కగా గారిలో ఏదో వేసుకుని గురిగించడం అని ఇలాగే కర్మలు పుడతాయి వాసన నుంచి కర్మలు అలాగే గ్రంథానికి సంబంధించిన వాసన ఉందనుకోండి ఏదో సెంట్లో ఎవో కొనుక్కొని వాటిని ఇలాగ చొక్కాక దంచ వేసుకుని వాటిని ఆస్వాదిస్తూ ఉండడం ఈ వాసనలు ఉంటాయి ఈ వాసనలే పిల్లవ్రేళ్ళు అని వర్ణిస్తున్నారు ఈ వృక్షం నిండా వాసనలే మీరు వ్యక్తిగతంగా తీసుకుంటే మొత్తం సమాజం అంతా తీసుకుంటే కూడా సమాజంలో వాస్తవాలు మీకు కనపడుతూ ఉంటాయి ఈ టైంలో కనుక మీరు అక్కడ మంచి హోటల్కి వెళ్తే మీరు కూర్చోవడానికి కూడా చోటు లేకుండగా హోటల్ అంతా కూడా కిలకిలకిల ఆడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వెళ్తే అంటే దాన్ని బట్టి అక్కడ మైసూరు బడ్జ్ ఇత్యార్థులన్నింటినీ కూడా జనాలు చాలా ప్రేమగా భక్ష్యం చేస్తూ ఉంటారు Mysore bhajji is the worst possible dish that one can eat. That's why? Because there is no nutrition. There is a lot of food to eat. There is a lot of food to eat. Food to eat, the but there is a lot of nutrition value to eat. Anyway, Mysore bhajji has a lot of food to eat. That's why we don't have a lot of food. అలాగే తిండి వాసనలాగే మిగతా వాసనలు కూడా ఉంటాయి డబ్బు పోగేయకూడదు అనుకుంటాడు కానీ మళ్ళీ వాసన పోగేస్తూనే ఉంటాడు దానం చేయాలి అనుకుంటాడు కానీ లోభ వాసన ఉండి చేయలేకపోతాడు అలా ఈ వాసనలు ఉంటాయి ఈ వాసనలు ఏం చేస్తాయి కర్మలని సృష్టిస్తూ ఉంటాయి అదే ఆయన అంటారు ఈ వాసనలు ఎక్కడి నుంచి వచ్చాయండి అసలు వాసనలు ఎక్కడి నుంచి వచ్చాయి కర్మల నుంచి వాసనలు పుట్టి మళ్ళీ కర్మలని కలిగిస్తూ ఉంటాయి ఎలా ఉంటే కర్మ చేశాడు కర్మ ఫలాన్ని ఇస్తుంది కర్మఫలము కర్మఫలము సుఖమైతే దాని ఎందు రాగము దుఃఖమైతే ద్వేషము కలుగుతాయి ఆ రాగద్వేషములే వాసనల రూపంగా సెటిల్ అయిపోతాయి అది వాసన అంటే ఆ వాసనలు ఏం చేస్తాయి మళ్ళీ ఇంకోసారి కర్మని ప్రేరేపిస్తాయి ఆ సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది నేను ఒకసారి ఓ కర్మను చేశాను ఆ కర్మ చేస్తే నాకు మంచి ఉత్సాహం కలిగి ఫలం లభించింది ప్రయోజనం నాకు లాభం కలిగింది ఫలం ఎంజాయ్ చేశాను సుఖం కలిగింది దాంతో వాస్తవం నిర్మాణం అవుతుంది ఏమని మళ్ళీ నాకు సుఖం కలగాలి మళ్ళీ అటువంటి సుఖం నాకు కావాలి దాన్ని రాగము అంటారు అది వాస్తవం నిర్మాణమైనది ఆ రాగంతో మళ్ళీ ఏం చేస్తాను మళ్ళీ కర్మని చేసి ఆ సుఖాన్ని పొంది ప్రయత్నం చేస్తూ ఉంటాను కాబట్టి వాసన కర్మ సుఖము రాగము అదే మళ్ళీ వాసన కర్మ సుఖము రాగవాసన దుఃఖం దగ్గర ఉందనుకోండి కర్మ దుఃఖము ద్వేషవాసన మళ్ళీ కర్మ దుఃఖము ద్వేషవాసన ఈ వాసనలు మన హృదయంలో నిండి ఉంటాయి వీటికే కర్మలను చేయించేటువంటి శక్తి ఉంటుంది వాసనగా శక్తి ఉంటుంది అది మనిషిని విశ్రాంతిగా కూర్చొనివ్వదు మీకు తెలుస్తుంది ఈ పని తప్పు అని తెలుస్తుంది కానీ వాస్తవం ఏం చేస్తుంది ఆ పని చేయిస్తుంది ఇప్పుడు ఏదైనా కన్నం వేసి ధనాన్ని అపహరించడం అనే ఒక పని చేశాడు అనుకున్నవాడు వాడు ఫస్ట్ టైము బిగినర్స్ లక్కని దొరకడు ఆ డబ్బంతా చేతికి అది చక్కగా రెండు మాసాలు మూడు మాసాల్లో ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేస్తాడు ఆ అప్పుడు వాసన ఉంటుంది ఆ వాసన ఏమని చెప్తుంది ఇది చాలా సింపుల్ ఇది కన్నం వేసేసి డబ్బు సంపాదించేస్తే మళ్ళీ మనం హాయిగా బతికేయొచ్చు అని అనిపిస్తుంది పట్టుకుంటే వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి దొరికిపోతే జైల్లో పాడేస్తారనే ఓ పక్క నుంచి భయం ఉంటుంది ఆ ఇన్నర్ కాన్ఫిడెన్స్కి చెప్తూ ఉంటుంది అరే పట్టుకుంటే జైల్లో పాడేస్తారో అని చెప్తూ ఉంటుంది కానీ ఈ వాసన ఏం చేస్తుంది పట్టుకుంటారా ఏమి పట్టుకోకుండా ఫస్ట్ టైం పట్టుకోకుండా చేసాం కదా మనం తెలుగుతేటలుగా చేశాము కాబట్టి మళ్ళీ అదే తెలుగుతేటలతో చేస్తే సరిపడుతుంది అని మళ్ళీ మొదలు పెడతాడు ఇలా చేస్తూనే ఉంటాడు ఎంతవరకు చేస్తాడో తెలిసినా పట్టుబడిపోయే వరకు చేస్తాడు ఎందుకు అలా చేస్తున్నాడు ఎందుకండి అంటే వాసన పేకాటాటి వాళ్ళు ఆస్తుల్ని పేకాట్లో పోగొట్టుకుంటారు వాళ్ళకేం పోగొట్టుకోవాలని పోగొట్టుకుంటారా కాదు మనం పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవాలి అనే వాసనతోటి ప్రవర్తించి పోగొట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమంటారో తెలుసిన ఈ పేకాట రాయీళ్ళు ఏమంటారంటే మనం డబ్బును ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి కదా మరి అని అంటారు పోగొట్టుకున్నది ఇక్కడ మరోచోట వెతుక్కుంటే ఎలాగా కాబట్టి అప్పు చేసి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి ఈ రకంగా వాస్తనల యొక్క బలం చాలా గట్టిది మనుషుల జీవితాలను వాస్తనలు శాసిస్తూ ఉంటాయి కాబట్టి ఈ వాస్తనలు పిల్లమరేళ్ళు అని వర్ణించినారు ఈ వాసనలే వీడు మంచి పని చేసినా వాసనే కారణం చెడ్డ పని చేసినా వాసనే కారణం అంచైతే ఆయన అంటారు ధర్మాధర్మ ప్రవృత్తి కారణాన్ని ఈ ధర్మాధర్మములను చేయుటకు కారణములైన ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో ఇవి పిల్లవ్రేళ్ళు పిల్లవ్రేళ్ళు అన్నదానికి ఓ మాట అంటున్నారు ఆయన అవాంతరభావిని తల్లివ్రేలికి పక్కన ఇవి అవాంతర వ్రేళ్ళు అంటే చిన్న సైజు వ్రేళ్ల కింద ఇవి నిర్మాణమై ఉంటాయి అని అని రూపకము అదంతా కూడా కల్పన అలాగే ఊహించి చెప్తున్నారనమాట కంపారిజన్ కానీ ఈ వాసనలు ఏవైతే ఉంటాయో ఇవి కింద ఉంటాయి ఆధిత్యా కింద ఉంటాయి ఎందుకంటే వాసనలు ఏం చేస్తాయంటే మనిషిని కర్మల ప్రవాహంలోకి తోసేస్తాయి వాడిని విశ్రాంతిగా ఉండనేమో కర్మలు చేయిస్తూ ఉంటాయి వాడి చేత కర్మలు అనేప్పటికీ మంచైతే సుఖం చెడైతే దుఃఖం కాబట్టి వీటి చేత కర్మల్ని చేయించి చేయించి సుఖ దుఃఖముల ప్రవాహంలోకి వీళ్ళని పుష్టి చేసేస్తూ ఉంటాయి జ్ఞానాన్ని సంపాదించి ఈ కర్మబంధం నుంచి బయటపడాలి అనేటువంటి సంస్థ అనే పరిస్థితికి ఈ వాసనలు పెద్ద ఆటంకముగా తయారవుతాయి అదే అధశ్చ దేవాద్యపేక్షయా మూలాని అనుసంతతాని అనుప్రవిష్టాన్ని ఈ పిల్లవ్రేళ్ళు కింద ఉంటాయి అధశ్చ మూలాన్ని అనుసంత కింద ఉంటాయి కిందంటే ఫిజికల్గా కింద ఉంటాయని కాదు సత్వరజస్తమో గుణములు కదా వాటికి బలము ఈ సత్వరజస్తమో గుణములలో సత్వగుణము పైన ఉంటుంది ఊర్ధ్వం గచ్చి సత్వస్థాహ అంటే దేవతలు సత్వగుణము అనే కొమ్మ అంటే మీరు భగవద్గీతలు చదువుకుంటున్నారనుకోండి మీరే దేవతలు అదే సత్వగుణము బలముగా కలిగిన కొమ్మ అక్కడ ఉండవు వాసనలు వాసనలు అంటే రాగద్వేషాలు కదా భగవద్గీత చదువుకుంటున్నారంటే రాగద్వేషాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు వాసనలను కడిగి ప్రయత్నం చేస్తున్నారు ఈ అధ్యయనం అటువంటిది ఇక్కడ మీరు కొంతకాలం అధ్యయనం చేస్తే మీకు స్వర్గం మీద ఇంట్రెస్ట్ పోతుంది పోతుందా పోదా స్వర్గం మీద స్వర్గం వెళ్తే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి వద్దు బాబు మాకు స్వర్గం వద్దు ఎందుకంటే స్వర్గానికి వెళ్తే మళ్ళీ వాళ్ళకి ఎందుకు తోసేస్తారని ఆయన చెప్పాడు వద్దు శ్రీకృష్ణుడు చెప్పాడు కేతం భుక్వ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెప్పాడు మాకు స్వర్గం వద్దు మీకు చిత్తశుద్ధి కావాలా స్వర్గం కావాలా చిత్తశుద్ధి కావాలి దేవాలయంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ వచ్చిన వాళ్ళని అయ్యా మీకు చిత్తశుద్ధి కావాలా స్వర్గం కావాలా అని అడిగారు అనుకోండి చిత్తశుద్ధి అదేమిటది అదే మాకు వద్దండి మాకు స్వర్గమే కావాలంటారు కాబట్టి ఆ సత్వగుణ ప్రధానమైన దేవలోకముతో పోల్చి చూసినట్లయితే ఈ రాగద్వేషాది వాసనలు అవి పుష్ కర్మలు ఇవన్నీ కూడా క్రింద క్రిందిలోకము రాగము రజోగుణము నిజానికి రజస్ అనే మాట నుంచే రజ్జ మీద నుంచే రాగా వచ్చింది జాగా అవుతుంది ఆ రా మీద ఉండే అకారం దీర్ఘమవుతుంది రాగా రజ్జ నుంచి వచ్చింది కాబట్టి రజోగుణము రాగము తమో గుణము ద్వేషం కాబట్టి అధైత్య అని చెప్పారు మూలాన్ని అనుసంతతాని అనుప్రవిష్టాన్ని ఇవి కింద ఉన్నాయి ఈ వ్రేళ్ళు అంటే ఇక్కడ వీడి జ్ఞానమంతా పెట్టు కూర్చున్నాడు సత్వగుణము కానీ కొంచెం కిందకు వచ్చేప్పటికీ హృదయంలో రాగద్వేషాలు పెట్టు కూర్చున్నాడు పాండిత్యం ఎక్కడుంది రాగద్వేషాలు ఇక్కడున్నాయి ఇక్కడ శుద్ధంగానే ఉంది థింకింగ్ అంతా క్లీన్గానే ఉంది కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ రాగద్వేషాలు వచ్చేసినాయి క్రింద రేళ్ళు ఉన్నాయి ఈ జ్ఞానం ఏం చేస్తుంది వీడిని కర్మల నుండి విరమించి సాక్షిగా ఉండు అని చెప్తూ ఉంటుంది ఈ జ్ఞానం ఆత్మ జ్ఞానానికి సంబంధించింది తీసుకోండి కానీ ఇక్కడుండే రాగద్వేషాలు ఏం చేస్తాయి వీడిని కర్మల్లోకి పుష్టి చేస్తూ ఉంటాయి రాగము కర్మని చేయిస్తుంది ద్వేషము కర్మల్ని చేయిస్తుంది కాబట్టి ఇక్కడుండే జ్ఞానంతో పోలిస్తే ఇక్కడుండే ఈ పిల్లవరేళ్ళు ఉన్నాయి చూసారా ఒకప్పుడు వీటి బలం ఎక్కువైపోతుంది లేదా వాటిని కంట్రోల్లో పెడితే దీని బలం ఉండి మీరు జ్ఞానప్రధానులుగా జ్ఞాననుష్ఠులై నిలిచి ఉండడానికి అవకాశము కాగదు మొత్తానికి ఈ వృక్షాన్ని వదిలిస్తున్నారు ఇది నిజంగా వృక్షం అండి దీన్ని నేను అనుకోకూడదు ఇది నేను కాదు నాది కాదు ఆ కిందికిలో మార్పు రావాలి ఇది నేను కాదు నాది కాదు మరి ఇదేమిటి చెట్టు చెట్టు పడిపోతుంది కదా ఎప్పటికైనా ఇది పడిపోతుంది తుఫాన్ వస్తే ఏమవుతుందో చెట్టు పుడిపోతుంది అంత చుట్టూ పడిపోతుంది అలాగే ఈ చెట్టు కూడా కాలము అనే పడిపోతుంది చూడండి కాలాన్ని నేను తుఫాన్ తోటి రూపకం చేశాను కాలం తుఫాన్ కింద రూపకం చేశాను ఇంకో కవి కాలం సర్పంతో రూపకం చేశాడు అది రూపకం సంగతి విస్మరించి మన వాళ్ళు పెట్టేది అది రూపకం అది నథింగ్ బట్ మంచిది సో ఈ వాసనలు ఏం చేస్తాయండి కింద ఇలా పక్కన వచ్చిన పిల్లవరేళ్ళులాగా ఉన్న ఈ వాసనలు ఇవి ఏం చేస్తాయో తెలిసిన కర్మానుబంధీని కర్మలను పుట్టిస్తాయి వాసన వచ్చి దాని వెంటనే వచ్చిది ఏమిటి కర్మ అనుబంధ అంటే వెంటనే దాని దాన్ని అనుసరించి వచ్చేది కాబట్టి వాసన వచ్చిందండి దాన్ని అనుసరించి ఏమొస్తుంది కర్మ వస్తుంది ఇప్పుడు ఈ వాసనలని వాళ్ళు ప్రమోట్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా వాసనల్ని ప్రమోట్ చేయడానికి ఉపయోగిస్తారు వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తాడు చూడు ఈ ఆహారం ఈ పదార్థం కనుక నువ్వు తిన్నావంటే నీకు స్వర్గంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది చాలా మధురమైన పదార్థము నువ్వు వెంటనే ఫోన్ తీసి మొన్న యాప్ పెట్టుకుని దాన్ని టకటకా నొప్పేస్తే నీకు ఆ పదార్థాన్ని ఆ పిజ్జాని తీసుకొచ్చి డోర్ దగ్గర ముప్పై నిమిషాల లోపల నీకు అందజేస్తాం ముప్పై నిమిషాలు దాటితే మళ్ళీ వాసన పోతుంది ఇంకో దొరికిపోతుంది వాసన కాబట్టి ముప్పై నిమిషాల లోపల నీకు పిజ్జాని డోర్ దగ్గర ఇచ్చేస్తాము అని వాడు అడ్వర్టైజ్ టీవీలో చేస్తాడు అది చూసిన వెంటనే వాసన పైకి వస్తుంది వాసన పైకి రాగానే ఏమవుతుంది సెల్ ఫోన్ చేసి టక టాక నొక్కు నొక్కున్నాడు ఓకే హలో చెప్పండి ఏమండి పిజ్జా ఎస్ మీరు ఇంతకుముందు చేశారా చేసాం ఓకే మీ పేరు వచ్చేసింది ఇక్కడ మీకు పంపించేయమంటారా పంపించేయండి వచ్చేస్తాం వచ్చేసు అది కర్మ వాడు ఆ పిజ్జా తీసుకొచ్చేస్తాడు దాంట్లో సగం తినేప్పుడు వీడికి కడుపు నిండిపోతుంది మిగతా సగం బోళ్ళతో డబ్బు పోసి కొన్నది పారేయలేడు కదా అది కూడా వచ్చేస్తాం చూసారా ఈ వాసన వాసన వెంట ఏముంటుంది కర్మ ఉంటుంది కాబట్టి కర్మ అనుబంధీని అను వెంటనే ఉండేది ఏమిటది కర్మ కర్మయే అనుబంధముగా గలది అనుబంధం అంటే అపెండిక్స్ అండి మెయిన్ అయిపోయిన తర్వాత వచ్చేది ఏమిటి అపెండిక్స్ వాసన మెయిన్ దాని వెంటనే ఏముంటుంది కర్మ ఉంటుంది కర్మాణ్యేవ అనుబంధీని శంకరులు చెప్తారు చూడండి కర్మధర్మాధర్మ రక్షణం అనుబంధ పశ్చాద్భావీ అది కర్మ వాటి వెంటనే వాటిని అనుసరించి వాటికి తోకలాగా కర్మ ఉంటుంది వాసన ఉందంటే పక్కన కర్మ ఉంటుంది ద్వేషవాసన ఉందనుకోండి దానికే కర్మ ఎలాగా ఇప్పుడు పలానా వాడి మీద ద్వేషం ఉందనుకోండి సపోజ్ నా మీద ద్వేషం ఉందనుకోండి నా మీద ద్వేషం ఉంటే పరిశీలించడం వీడికి కొంచెం అనుకూలంగా ప్రేమగా ఉండి వాళ్ళు ఎవడాని చూడ్డాం వాడెవడో ఉన్నాడు వాడో లేకపోతే ఆమెలో వీడికి పాప మీద భోజనం అది పెట్టి ప్రేమగా చూస్తోంది అని చూడ్డాం వాళ్ళకి ఫోన్ చేయటం అవును ఆ స్వామికి భోజనం బాగా పెడుతున్నట్టు ఉన్నారంటే ఆయన చాలా మంచివాడంటే మంచివాడేనంటారా మాకేమిటో అలా అనిపించలేదండి అని చెప్పడం అది ఆయన మంచివాళ్ళగే కనపడ్డా ముందు అలాగే కనపడతానండి కనపడ్డాడు ఆ తర్వాత కొద్ది రోజులు అలా దొంగ చూపులేవో చూస్తాడు మీ పరస్సులో ఉన్న డబ్బు తీసుకొచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు సుమా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం వీళ్ళేమనుకుంటారు నిప్పులు ఏంటే పొగొస్తుందా అని వీళ్ళు అనుకుంటారు ఒకప్పుడు నిప్పులు లేకుండా పొగొస్తుంది అది వేరే సంగతి దీన్ని ద్వేషము అంటారు టెలిఫోన్ చేసి వీటి చేసిన పని ఫుల్ డే ముళ్ళు చెప్పుకుంటా అనే పని చేశాడు కదా ఈ పని ఎక్కడి నుంచి వచ్చింది ద్వేషవాసన నుండి వచ్చినది కాబట్టి ఈ కర్మ ద్వేషం నుంచి వచ్చింది కాబట్టి ఈ కర్మ ఆ ద్వేషము ఎట్టిది ఈ కొండములు చెప్పుటా అనే కర్మ అనుబంధముగా కలిగిన వాసన కర్మాని అనుబంధీని యేషాంతాన్ని అని బహుబరి సమాసం కొంచెం కొంచెం క్రిటికల్గా ఉన్నటువంటి సమాసం కర్మానుబంధీని కర్మ పశ్చాద్భావి ఏషా తాని వాటికి పశ్చాద్భావి పశ్చాద్భావంటే అర్థమేమిటి ఏషాం ఉద్భూతిం అనుభవతి ఇది అది ఏషాం ఉద్భూతిం అనుభవతి అనుభవం కాదు ఇది ఏషాం ఏ వాసనల యొక్క ఉద్భూతిం పుట్టుటను అను అనుసరించి వతి కలుగును ఏమిటి కర్మ కర్మ కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది అను అనుసరించి కలుగుతుంది దేన్ని అనుసరించగలుగుతుంది పుట్టుకను అనుసరించగలుగుతుంది వేటి పుట్టుక వాసనల యొక్క పుట్టుక అంటే ద్రావిడ ప్రాణాయాగం చేసినట్టుగా నేను ముక్కేదంటే ఇలా చెప్పినట్టుగా ముందు వాసన పుడుతుంది ఆ వాసన నుంచి కర్మ పుడుతుంది అని అర్థం దానికి ఒక కర్మానుబంధీని మనుష్యలోకే భగవద్గీతలో ఈ మొదటి రెండు శ్లోకాలని కరెక్ట్గా వ్యాఖ్యానం చేస్తే వాడు పండితుడు కింద లెక్క ఈ రెండు కరెక్ట్గా వ్యాఖ్యానం చేయాలి అంతేగాని పై పై కబుర్లు చెప్పేసి తప్పి పారిపోయే ప్రయత్నం చేయకూడదు కరెక్ట్గా వ్యాఖ్యానం చేయాలి పర్ఫెక్ట్గా వ్యాఖ్యానం చేస్తే వాడు విద్వాంసుడు ఎందుకంటే కఠినమైన శ్లోకాలు నాకు నాకు అనిపించింది మీకు నేను మనవి చేశాను మామూలుగా ప్రజాహాతి లేదా కామాన్ని మనం కోరికలన్నీ వీలు పెట్టే చేయాలండి కోరికలు మంచివి కావు ఇది మా దానికి కొద్దిపాటి పాండిత్యం చాలు ఇక్కడికి వచ్చేప్పటికీ కొంచెం గట్టి పాండిత్యం ఉండాలి లేకపోతే భాష్యం లేకపోతే ఆ శ్లోకాలు అన్వయించం భాష్యాన్ని అడ్డుపెట్టుకుని ఆ బలంతో ఆ శ్లోకాలని వ్యాఖ్యానం చేసి ఓ దండం పెట్టి అమ్మాయ్యా అనుకోదగ్గ శ్లోకాలు